శ్రీ మహాగణాధిపతాశివ సమారంభా శంకరాచార్యమాన్ అస్మాచార్యం వందే గురంపరా ఓ సహనా సహనౌ భునక్తు సహ వీర్యంకరవహై తేజస్వి అవధీతమస్టు మావిషావై శాంతి శాంతి ిశాశాంతి మనం నాలుగో అనువాకంలో ఆరంభం చేస్తున్నాము అందాము యందస మృషభో విశ్వ ఛందోభ్యోధ్యమృత సమేంద్రో మేధయా అమృతారణోయా సో ఈ మంత్రవ్యాఖ్యానం శంకరులు మొదలు పెడుతున్నారు దానికి ముందు అవతారిక అందాము యందామి మేధాకామీకామ తత్ప్తి సాధన జప హోమౌతే సమేంద్రో మేధయా తతో స్పృణోతు లింగదర్శనా ఇప్పుడు ఈ అనువాకంలో నాల్గో అనువాకంలో యశ్చందసాం ఇతి అని ప్రారంభం అవుతున్నది యశ్చందసాం ఇతి అని ఆరంభమయ్యే ఈ అనువాకంలో అనువాకము అంటే పారాగ్రాఫ్ ఈ అనువాకంలో రెండు బోధింపబడుతున్నాయి ఉచ్యేతే చెప్పబడుచున్నవి ఏమిటి జప హోమం ఒక జపము ఒక హోమము ఈ జపము హోమము దేనికంటే ఎవరికోసం ఇవి మేధాకామస్య శ్రీకామస్య మేధా కొంతమంది మేధస్సు అంటారు మేధస్సు తప్పు మేధా అది ఆకారాంత స్త్రీలింగ శబ్దం దాంట్లో సకారమేం లేదు మేధస్సు అని ఒకటి ఉంది మేధహ అది మేధస్ సకారాంత నపూషక శబ్దం దానికి అర్థం ఫ్యాట్ అని అర్థం సో మేధస్సు అంటే ఫ్యాట్ మేధా అంటే బుద్ధి బుద్ధిశక్తి గ్రంథధారణ శక్తి చెప్పినది గుర్తు పెట్టుకునే సామర్థ్యానికి మేధా అని పేరు మనం మేధా సూక్తం చదివాం మయి మేధామ్మ ప్రజా అమ్మేజోతు ఎట్సెట్రా సో మేధా శబ్దం అని సో మేధయందు కామన కలిగి ఉంటాడు ఒకడు ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అండి వేదం చదువుకుంటున్నాడు వాడికి మేధ ఉండాలండి కొంతమంది అలా చదువుతారు ఇలా మర్చిపోతారు అది పెద్ద వయస్సులో పర్వాలేదు వయస్సు యూ కెన్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఇష్యూ ఒకటి యంగ్ మ్యాన్ ఉన్నాడు మెమొరీ ఏమీ ఉండదు మెమొరైజింగ్ అన్నది అసలు ఏమీ అసలు ఈ మధ్యకాలంలో మెమొరైజింగ్ దే పీపుల్ డోంట్ డూ వాళ్ళకి అసలు దే ఆర్ నాట్ ఎక్స్టమ్ టు ఇట్ వెజ్ ఒక్క జనరేషన్ ముందుకు మీరు వెళ్ళినట్లయితే మెమొరైజింగ్ బాగా ఉండేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి అసలు ఏమిటో తెలిసేది కదా వాళ్ళకి ఎంతసేపు బండబట్టి వేయడం ఎస్సీఎల్ రాయడమే వెళ్ళి వెరాజ్ ఈ రోజుల్లో అంతా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే అందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా ఎలాగా మీరేమీ గ్యాప్ ఫిల్ అప్ చేయమంటే అది మళ్ళీ కష్టమే వీడికి ఈ అసలు బ్రింగ్ అవుట్ సంథింగ్ ఫ్రమ్ హిజ్ మైండ్ అండ్ పుట్ దేన్ అది కష్టమే అలా కాకుండా అక్కడ నాలుగు ఇచ్చి దాంట్లో ఏదో సెలెక్ట్ చేసుకోరా అంటే మామూలుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి నాలుగింట్లో ఉంటే ఏదో సెలెక్ట్ చేసుకున్నట్టుగా అక్కడ ఉన్న నాలుగింట్లో కొంచెం అనుకూలంగా గుడికి వారిని దూరంలో ఉన్నదాల్లో ఏదో సెలెక్ట్ చేసి ఏయో బియో పెడతాడు సో ఆ ఆబ్జెక్టివ్ అంటే దెర్ ఈజ్ నో ఎన్థూజియాజం ఆర్ ఇంటెన్షన్ టు రిటైన్ ఎనీథింగ్ దట్ ఈజ్ మోడర్న్ అలా ఉండకూడదు దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ ది టూ పాత వాళ్ళకం అలాగా అంతా బండబట్టిగానూ ఉండకూడదు కొంత అబ్జెక్టివ్ ఆన్సరింగ్ కూడా ఉండాలి కొంచెం విమర్శ చేసే స్వభావం Modern people పీపుల్లాగా అసలు ఎక్కాలు కూడా రావు మూడు తొమ్మిదిలు ఎంత అంటే హీ హ్యాస్ టు ప్రెస్ ఎ ఫ్యూ బటన్స్ లేకపోతే హీ కెనట్ నా మూడు తొమ్మిది అంటే మూడు బటర్ మూడు ప్రెస్ చేసి ఇంటూ ప్రెస్ చేసి నైన్ ప్రెస్ చేసి ఇజికల్ టు ప్రెస్ చేస్తే 27 సెవెన్ అని అక్కడ కనపడుతుంది డిస్ప్లే అది చెప్తాడు సో పీపుల్ ఆర్ లైక్ దాట్ అలా ఉండకూడదు కొంత రిటైన్ రిటైనింగ్ కెపాసిటీ ఉండాలి దానికి మేధా అని పేరు విద్యార్థికి మేధ కావాలి ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళకి డబ్బు తప్పు ఇంకేం అక్కర్లేదు కానీ మరి చదువుకునే వాడికి మేధ కావాలి కదా మేధా కామస్య అయితే మేధ ఒక్కటి ఉంటే చాలదు డబ్బు కూడా ఉండాలి శ్రీకామస్యచ ఒకడు మేధాకాముడు ఇంకొకడు శ్రీకాముడు మేధాకాముడు సాధారణంగా బ్రహ్మచారయ్య ఉంటాడు విద్యార్థయ్య ఉంటాడు శ్రీకాముడు గృహస్థై ఉంటాడు సో మేధాకాముడికి జపాన్ని బోధిస్తున్నారు ఇక్కడ శ్రీకామునికి హోమాన్ని బోధిస్తున్నారు అదేంటున్నారు ఆయన మేధాకామస్య శ్రీకామస్వచ మేధాకామునకు శ్రీకామునకు కూడా తత్ ప్రాప్తి సాధన జపహోమౌ తత్ దానిని ప్రాప్తి పొందుటకు సాధనా సాధనమైన జపమును హోమము తదంటే ఏమిటి మేధాకామునికైతే మేధని పొందటానికి శ్రీకామునికైతే శ్రీని పొందటానికి సాధనములుగా జపహోమములు విధింపబడుతున్నవి క్రమంగా యథాక్రమంగా రెస్పెక్టివ్లీ మేధాకామునకు జపము శ్రీకామునకు విధింపబడుతుంది ఆ సంగతి మీకు ఎలా తెలిసింది చిరుతే ఏమన్నా ఇప్పుడు నేను మేధాకాముడికి చెప్పం విధిస్తున్నాను అని ఏమైనా చెప్పింది అంటే అలా కాదు లింగ దర్శనాత్ లింగ అంటే పాయింటర్ లింగతే అనేతి లింగం దానిని చూస్తే మనకు తెలిసిపోతుంది దాన్ని లింగము ఇప్పుడు కొండ ఒక పొగ కనపడింది వెంటనే అరే నిప్పుంది అది వాల్కను నిప్పుంది వోల్కనో అలాలో అక్కడ దాకా ఎక్కి లోపలికి తొంగి చూస్తారటండి అలా చూ అలా చేయలేరు అలాగా వోల్కనో అంటే చాలా వేడిగా ఉంటుంది మీరు కొండ ఎక్కి చూడక్కర్లేదు ఇక్కడి నుంచి చూసి అది నిప్పుంది లోపల అది ఎప్పుడైనా పేలుతుంది అని మనకి తెలుస్తుంది ఎలా తెలిసింది పొగని చూస్తాం పొగ చూస్తే నిప్పున్నట్టు తెలుస్తుంది ఈ పొగకి లింగము అని పేరు పేరు ఎందుకు వచ్చింది లింగ్యతే అనే పొగతోటి పొగను ఆలం ఆధారంగా చేసుకుని మీరు అగ్ని యొక్క ఉనికిని గుర్తుపట్టచ్చు అందుకోసం దానికి లింగము లింగము అంటే పాయింటర్ అది ఇండికేటర్ అలాగే ఇక్కడ కూడా మనకు అటువంటి లింగము కనబడుతోంది ఇతిచ లింగ దర్శనా ఏమిటా లింగము సమేంద్రో మేధయా అను ఇంద్ర అంటే పరమేశ్వరుడు సహా ఇంద్రహ ఆ పరమేశ్వరుడు మా నన్ను మేధయా మేధతో స్పృణోతు స్పృశించుగాక లేకపోతే ఆశీర్వదించుగాక అని తర్వాత ఎలాగ అర్థం వస్తుంది మనకి అనే అక్కడ మనకి ప్రార్థన కనపడుతోంది సమేంద్రో మేధయా స్పృణోతు అనే ప్రార్థనని బట్టి మనకేం తెలిసిందండి ఇది మేధాకాముడు చేసే ప్రార్థన అని తెలిసింది అది మంత్రం అది నాలుగు వాక్యాలు ఉన్నాయిగా నాలుగు కాకపోతే ఎనిమిది వాక్యాలు ఈ మంత్రం యొక్క స్వరూపం మనకు కనపడుతూ ఉంటుంది ఆ మంత్రంలో ప్రార్థనని బట్టి దాని వినియోగం చెప్పచ్చు వినియోగము అంటూ సో మేధా కాముడు ఈ మంత్రాన్ని జపం చేస్తే వాడికి మేధాశక్తి లభిస్తుంది అని మనకు అర్థం అది లింగము ఇంకొంచెం ముందుకు వెళ్తే తపో మే శ్రీయమావహ అని కాబట్టి నాకు సంపదను ఇన్ను అది శ్రీకామునకు వర్తించేటువంటి ప్రకరణం అయితే అది హోమం జపం కాదు ఎందుకని అక్కడ స్వాహాకారము అనేక పర్యాయములు మనకు వినపడుతూ ఉంటుంది ఎక్కడైనా స్వాహ అని వస్తే అది హోమాన్ని నిర్దేశిస్తుంది ఒక ద్రవ్యాన్ని తీసుకుని అగ్నిహోత్రంలో మనం హోమం చేస్తాం అది స్వాహానే పదం చేస్తాం కాబట్టి అక్కడ స్వాహాకారాన్ని బట్టి శ్రీకాముడు ఈ హోమం చేయాలి అని తెలుస్తాం కాబట్టి అనువాకం యొక్క ఓవరాల్ పిక్చర్ అది ఇప్పుడు అనువాకానికి అర్థం చెప్దాము యందాం వేదానా ప్రాధాన్యా ఛంద ఛందస్ ఛంద అంటే వేదము వేదమంత్రము అని అర్థం నాలుగు వేదాలు ఛందస్సులు నాలుగు వేదములు ఒక్కొక్క వేదంలో అనేక మంత్రాలు ఉంటాయి కాబట్టి ఈ వేదములకు ఛందసాం వేదములలో రుషభ ఋషభ అంటే ఎద్దు బుల్ ఎద్దు లాంటిది ఎద్దు వేదాలకి ఎద్దుకి సంబంధం అంటే ఋషభ ఇవ ఋషభ ఎద్దు అని కాదు అక్కడ ఎద్దు వలి ఎద్దు వంటిది ృషభ ఇవ ఋషభ అంటే ఏమిటి ఎద్దు వంటిది అంటే అర్థం ఏమిటి శ్రేష్ఠ అని అర్థం ఎలా ఉంటుందండి బాగా దట్టంగా ఉంటుంది బుల్ బుల్ నుంచి చూస్తే మొత్తం శక్తి అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది సో ఈ ఋషభ శబ్దాన్ని శ్రేష్ఠుడు అనే అర్థంలో వాడతారు సంస్కృతంలో అలా వాడుతూ ఉంటారు మీరు పురుష ఋషభ అని పురుషులలో శ్రేష్ఠుడు జునుణ్ణి శ్రీకృష్ణుడు అలా చెప్తాడు హే పురుషర్షభ అంటాడు పురుషులలో శ్రేష్ఠుడు పుంగవ అని విన్నారా పుంగవ పుమ్ అంటే పురుషుడు గవ అంటే ఎద్దు అంతే మళ్ళీ అదే సేమ్ గో నుంచే కాబట్టి ఈ ఎద్దు అనే పదాన్ని సంస్కృత సాహిత్యంలో వైదిక సాహిత్యంలోనూ లౌకిక సాహిత్యంలో కూడా శ్రేష్ఠుడు అనే పథంలో వాడతారు అదే ఆయన ప్రాధాన్యా యహా ఏదైతే వేదములన్నింటిలోకి ఎద్దు వంటిదో అంటే అత్యంత ప్రముఖమైనదో ఏమిటది ఓ ఓంకారము ఇక్కడ ఓంకారానికి నిరూపణ యహాం వృషభ ఏ ఓంకారమైతే వేదములలో వృషభము వంటిది ప్రాధాన్య ప్రముఖమైనది ప్రాధాన్యా ఓకే ఈ ఓంకారానికి छंद इक निपण होती यहांद वृषभ तश्व्या तथाशंकुना श्रुत्यरा ओके सर्वा पर्णनी इति इतिश्रुतरा मत इच ओके सन्तुण्णी एवोकारेण सर्वाक् इति इतिश्रुतरा अदा इंका रेद పోల్ ఇట్స్ ఓకే ఆ కొటేషన్ అనమాటేషన్ మొత్తం కొటేషన్ అంతా ఇచ్చారు ఇక్కడ కొటేషన్ బిగినింగ్ ఇచ్చి ఊరుకున్నారు అంతే తేడా ఏం సమస్య కాదు నేను ఎలాగా కొటేషన్ అంతా మీకు చెప్పేదే ఓకే ఈ ఓంకారము ఇంకా దాన్ని వర్ణిస్తున్నారు ఒక వర్ణన ఏమిటి ఛందసా మృషభ యహ అంటే ఏ ఓంకారము ఛందసాం వృషభ ఒకటి రెండవది విశ్వరూప మీకు ఆ మంత్రానికి అర్థం తెలిసేప్పటికీ మనం ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే చాలా అందంగా ఉంటుంది మీకు ఏమర్థం తెలియకుండా ఎస్ ఛందసా విశ్వరూపేది ఏమీ తెలియదు ఉరికేదో అలదగ్గా ఉంది వెళ్ళడానికి అలా కాకుండా అలా అంటూ ఉండగానే అర్థం తెలిసిపోతుంది యహంకార చందసామృష విశ్వరూప విశ్వ అంటే సర్వానర్థం విశ్వశబ్దానికి సర్వశబ్దానికి ఒకటే అర్థం సో విశ్వరూప అంటే సర్వరూప సర్వము రూపముగా గలది ఏమిటండి ఈ ఓంకారాన్ని పట్టుకుని సర్వరూప అంటారు అంటే సర్వవాగ్ వ్యాప్తే సర్వవాక్కులను వ్యాపించి ఉంటుంది మొత్తం వాక్కులు ఎన్నైతే ఉన్నాయో అన్ని వాక్కులలో వ్యాపించి ఉంటుంది ఎలాగో చెప్తా వినండి ఈ ఓంకారాన్ని మూడు కింద విభాగం చేయొచ్చు ఆ ఊ మా ఇప్పుడు మీరు వాక్కును ఉచ్చరించేప్పుడు ఈ ముఖ ముఖం నోరు ఈ నోరు దవడలు నాలుక కొండనాలుక కంఠము పెదవులు దంతములు ముక్కు ఇవన్నీ వాక్కుచ్చరించే వాక్కుచ్చరించేటువంటి సామాగ్రి ఉపకరణము ఇన్స్ట్రుమెంట్ సో దీంట్లో ఈ సామాగ్రిలో మొత్తం అంతా కలిపి ఒక యూనిట్ కింద తీసుకుంటే ఉచ్చారణ యూనిట్ కింద దీంట్లో మొట్టమొదటి సౌండ్ ది వెరీ ఫస్ట్ సౌండ్ ఈజ్ ఆ అంచేతనే పిల్లవాడు పుట్టిన వెంటనే ఆ నేడుస్తాడు ఆ నేడుస్తాడో అయితే ఏ అని ఏడుస్తాడా చెప్పండి చిన్న పిల్లవాడిని మీరు ఫస్ట్ సౌండ్ ఏది చేస్తాడంటారు ఆ అంటాడా ఏ అంటాడా వాడిని వేస్తే వాడి వాడి పీక నొక్కువలు అయితే ముట్టిగా వేసాము వాడి ఏ అనిపిస్తే ఏ అంటాడు కానీ లేకపోతే ఏమంటాడు ఆ రైట్ అంచేతనే తెలుగు తెలుగు నేర్చుకుంటే ఆ నేర్చుకుంటాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏ బి మొట్టమొదటి సౌండ్స్ ఏమిటండీ ఆ ఆయా లేకపోతే ఏ బినా విచ్ ఆర్ ది వెరీ ఫస్ట్ సౌండ్స్ దట్ ఎ పర్సన్ మేక్స్ ఆ వాడు ఆ వస్తే నెక్స్ట్ సౌండ్ ఈఈ ఆకి వాడు ఎఫర్ట్ ఏం చేయక్కర్లేదు ఈకి కొంచెం ఎఫర్ట్ చేయాలి ఊ అలాగే నడుస్తుంది ఫోనిటిక్ లాంగ్వేజ్ వర్ణము పుట్టే తీరుని బట్టి చెప్తారు english is not a phonetic language it is it's, so i'm not criticizing english only varishthi chebtunna i english lo paatham chebtu english ni criticize chestha so unna varishthi dadin chebtunna adarani ingela so english is not a phonetic language it starts with a a a is not a natural sound for a chain anyway the idea is the very first sound is a ఇప్పుడు ద మోస్ట్ న్యాచురల్ సౌండ్ ఫర్ ఈచ్ యానిమల్ వేరీస్ ఇప్పుడు కాకి క్రో ఉందండి ద మోస్ట్ న్యాచురల్ సౌండ్ ఏమిటో చెప్పండి కా కా కాబట్టి కాకులన్నీ కలిపి ఒక ఆల్ఫాబెట్ నేర్చుకుంటే వాటికి ఆ తోటో ఏ తోటో ప్రారంభించకూడదు కాతో ప్రారంభించాలి రైట్ ఏ కోకిలో ఉన్నది దానికి న్యాచురల్ సౌండ్ ఏమిటి కుహూ అలా ప్రతి ప్రతి ప్రాణికే ఒకటి హ్యూమన్ బీయింగ్ నేచురల్ సౌండ్ ఏమిటి హ్యూమన్ బీయింగ్ ఈస్ ది పర్సన్ వీఆర్ లుకింగ్ ఎట్ సో ఫస్ట్ సౌండ్ లాస్ట్ సౌండ్ ఏమిటో తెలిసిన ఇప్పుడు నోర్మూర్స్ కూర్చోండి అని చెప్పడానికి పెద్దలు ఏమంటారు అంటారు అన్నారంటే అసలు ఆ ఉచారణలో ఆ యాక్షన్లోనే ఆ పెదవులు మూసేసుకుని ఇంకా మాట్లాడద్దు అని అర్థం అలా అంటారు ఆ డిసిప్లిన్ ఉన్నటువంటి గృహాల్లో అంటే ఇంకెవడో మాట్లాడరు సో ది ఆల్ ది స్పీచ్ కమ్స్ టు ఎండ్ ఇక్కడ ఇక్కడ సౌండ్ ఇక్కడ పుడుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది మధ్యలో పెద్ద ప్రాసెస్ ఒకటి ఉంది చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అవన్నింటినీ స్పృశించే సౌండ్ ఊ ఊ అంటే ఎలా ఇక్కడే పుడుతుంది ఊ కూడా కానీ ఆ పుట్టడంలో నాలుక రెండు దవడలు చీక్స్ దంతాలు పెదవులు వీటన్నింటినీ కూడా ఒక స ఒక సిలిండ్రికల్గా సిలిండ్రికల్ అంటే ఎగ్జాక్ట్ స్ట్ సిలిండర్ కాదు ఇలా వంకర సిలిండర్గా చేసి సౌండ్ని చేస్తే ఊ అనే సౌండ్ పుడుతుంది మీరు స్వామి వివేకానంద దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒక పెబుల్ రౌండ్ పెబుల్ని కనుక ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రోల్ చేస్తే ఊ అనే సౌండ్ కూడదు ఒక ఇమాజినరీ పెబుల్ రియల్ పెబుల్ కాదు ఒక హైపోతెటికల్ పెబుల్ని రోల్ చేసినట్లయితే ఊ అనే సౌండ్ కూడ సో ఆ ఉ కలిపితే ఆ ప్లస్ టూ డిఫ్తాంగ్ ఒక డ్యూయల్ ఒవెల్ వస్తుంది ఓ రెండు ఓవెల్స్ పక్క పక్కన అలాగ సంధి చేయాల్సి ఆ ప్లస్ ఓ ఓ ఇప్పుడు మానవుడు ఈ ఈ సాధనంతో ఈ ముఖంతో తెలుగులో ముఖం అంటే మొత్తం అంతాను సంస్కృతంలో ముఖం మొత్తం అంతా కాదు మొత్తం అంతా ఇక్కడ ముఖము ఉంటే నూరే సో ఈ ముఖంతో మానవుడు చేయగలిగే ఏ సౌండ్ అయినా కూడా ఆల్ సౌండ్స్ నాట్ ఓన్లీ సంస్క్రిత్ నాట్ ఓన్లీ తెలుగు ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ సౌండ్స్ ఓన్లీ Now all the sounds are included in ఆల్ ది సౌండ్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఆ ఉగ్ వ్యాప్తే మొత్తం వాకంతా కూడా ఆఖరి కలాస్కాలో వాళ్ళు మాట్లాడుకునే ఒకనొక డైలెక్ట్ ఏదైనా ఉంటే దాంట్లో ఉండే శబ్దాలన్నీ కూడా ఈ ఓం అనేటువంటి శబ్దంలో ఈ మౌలిక శబ్దంలో ఇమిడి ఉన్నాయి om me Christianity lo amen అయింది ఇస్లాంలో అమీన్ అయింది ఓమ్ సర్వత్రా ఓమే ఉంది ఓమే వెళ్ళి రూపాంతరాలని చెందింది సో ఓమ్ ఈస్ ది ది మోస్ట్ ఫండమెంటల్ సౌండ్ అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆల్ అదర్ సౌండ్స్ జస్ట్ వేరియేషన్ ఆఫ్ ఆ ఊమ్ ఈ మూడే కలిస్తేనే ఓం కాబట్టి ఓంకారాన్ని ఉచ్చరించితే మీరు మొత్తం వా వాక్స్వరూపాన్నంతని కూడా కవర్ చేసేసినట్టే ఎలాగంటే బంగారాన్ని తెలుసుకుంటే ఆభరణాలను అన్నింటినీ తెలుసుకున్నట్టే ఎందుకంటే ఆభరణాల్లో ఉండే వెరైటీసే లక్షల తొంభై వెరైటీలు ఉంటాయి అవన్నీ ఆ వెరైటీస్ నామరూపాలు ఆ విషయం లాంటివి బట్ ఏ ఆభరణమైనా సరే ప్రపంచంలో ఏ మూలనా ఏ ఆభరణం ఉన్నా అది బంగారము చేతనే వ్యాప్తమై ఉంటుంది అదేవిధంగా ఎవరు ఎక్కడ ఏ శబ్దాన్ని చేసినా అది ఓంకారము యొక్క మౌలిక శబ్దస్వరూపము చేత వ్యాప్తమై ఉంటుంది సర్వవాగ్ వ్యాప్తే దీనికి ఓ దృష్టాంతం వేదంలోంచి దృష్టాంతం బృహదారణ్యకో ఉపనిషత్తుల నుంచి శంకరు చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతం బొటానికల్ ఎగ్జాంపుల్ తత్ యథా శంకునాన్ని పర్ణాన్ని సంతృాని ఏమోంకారేణ సర్వాక్ సంతృ సంతృ అంటే వ్యాపించబడి ఉండుట ఈ దృష్టాంతం ఎలా ఉంది చూడండి ఒక ఆకు తీసుకోండి మీరు ఒక పత్రాన్ని తీసుకోండి శంకు అంటే పత్ర శంకు అంటే పత్రంలో పర్ణాన్ని చూడండి పర్ణము అంటే పత్రము ఆకు ఏ లీఫ్ ఈ లీఫ్కి తొడిమ ఉంటుంది ఆ తొడిమకి శంకు అని పేరు ఈ తొడిమ ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు రావి ఆకు తీసుకోండి లేకపోతే మర్రి ఆకు తీసుకోండి వాటెవర్ ఆ తొడిమి ఆ ఆకులో ఉండేటువంటి సారము పచ్చదనము లైఫ్ ఉంటుంది కదండి ఆకులో దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది లైఫ్ ఉంటుంది నిజానికి ఆకులోనే ప్రాణం అంతా నిర్మాణం అవుతుంది ఆకు ఏం చేస్తుందంటే పత్రహరితము క్లోరోఫిల్ ఉంటుంది ఆ క్లోరోఫిల్లో సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని నైట్రోజన్నని ఆక్సిజన్ని తీసుకుని ఆ ఆకు ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని సెన్సిసైజ్ చేస్తుంది ఆకు సింథసైజ్ చేసిన గ్లూకోజే మొత్తం చెట్టుకి అంతకి ఆహారం కింద నిర్మాణం అవుతుంది బట్ ఆకులోకి ఆ పత్రంలోకి పర్ణము పర్ణము లేక పత్రము దాంట్లోకి శాప్ వస్తుంది ఆ లైఫ్ వస్తుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఆకులోకి నేల నుంచి నీరు వస్తుంది ఎలా వస్తుంది వ్రేళ్ళు ఆ నీటిని అబ్జార్బ్ చేసుకుంటాయి క్యాపిల రియాక్షన్ తోటి నీరుని పైకి పంపిస్తాయి మనం మేడ మీదకి నీరెక్కించడానికి పంపులో అవి పెడతాం వెరస్ చెట్టు అంత పెద్ద చెట్టు ఉంటుంది కింద నుంచి నీటిని అంత పైకి పంపిస్తుంది పంపు ఒక పంపింగ్ యాక్షన్ ఉండాలి లేకపోతే అయితే నీళ్లు పైకి ఎగ్జిస్ట్ గ్రావిటీ ఆ పంపింగ్ యాక్షన్కే క్యాపిల్ రియాక్షన్ అనిపారు ఎక్కడికక్కడికి క్యాపిల్ రియాక్షన్ క్యాపిలరీలో కొంచెం నీరు పైకి లేస్తుంది సర్ఫేస్ టెన్షన్ వల్ల అక్కడ నుంచి మరో క్యాపిలరీ అందుకుని ఇంకొంచెం పైకి లేపుతుంది మరో క్యాపిలరీ అందుకుని ఇంకొంచెం పైకి లేపుతుంది ఆ విధంగా మొత్తం నేలలో ఉండే నీరంతా చెట్టు పైకి మొత్తం చెట్టు వ్యాపిస్తుంది సో ఈ ఆకు దగ్గరికి వస్తుంది తొడిమి దగ్గరికి వస్తుంది ఈ తొడిమి ఆకులోకి ఎలాగ వెళ్తుందో వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ ఈ తొడిమె శంకు ఎలా వెళ్తుంది ముందు ఈ తొడిమి ఆకు సెంటర్ గుండగా చిట్ట చిగురుదాగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి బ్రాంచ్ అవడం అవడం ప్రారంభిస్తుంది అన్ని వైపులకి బ్రాంచ్ అవుతుంది అండ్ ఈచ్ బ్రాంచ్ ఫర్దర్ బ్రాంచెస్ అవుట్ అండ్ ఈచ్ ఫర్దర్ బ్రాంచ్ ఫర్దర్ బ్రాంచెస్ అవుట్ లంగ్స్ అలాగే ఉంటాయి సో ఎలాగ వ్యాపించేస్తుందంటే కంప్యూటర్ ఫిగర్ వేసినట్లయితే వ్యాపించినట్టుగా అలాల్ అలలా వ్యాపించేస్తుంది ఒకే తొడిమి ఆ శాప్ ఆ తొడిమిలోంచి వెళ్ళే శాప్ మొత్తం పత్రమంతా కూడా వ్యాపిస్తుంది సో పత్రము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా ఆ పత్రమంతా కూడా లైఫ్ని ఇచ్చేటువంటి శాప్ రసముతో కూడినటువంటి ఈ శంకువు చేతనం అంతటా ఉన్నది యథా శంకున సర్వాణి పర్ణాని ప్రతి పత్రము అలాగే ఉంది పత్ర ఒక పత్రం తీసుకుంటే ఆ పత్రము యొక్క ఏరియా అంతా ఒక శంకు చేత వ్యాపించి ఉన్నది ది సేమ్ మెకనిజం ఈస్ దేర్ ఫర్ ఆల్ ది లీవ్స్ ఆఫ్ ది ఎంటైరిటరీ సంతృ వ్యాప్తమై ఉన్నవి ఏవం అదేవిధంగా మీరు ఏ పదాన్ని ఏ శబ్దాన్ని ఉచ్చరించినా దాంట్లో ఓంకారము ఆ విధంగా వ్యాప్తమై ఉన్నది ఎందుకంటే ఓంకారం మౌలికమైన శబ్దం అది ఆ శబ్దమే రూపరూపాంతరాలని చెంది అనేక శబ్దములుగా ప్రకటమవుతుంది మౌలికమైన శబ్దం ఓంకారం సంగీత విద్వాంసులు కూడా దే దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్ దిస్ ఏ సరిగమ పదనిస దాన్ని ఇంకా ఫర్దర్గా రిడ్యూస్ చేసి ఫైవ్ అంటారు ఇంకా రిడ్యూస్ చేసి త్రీ అంటారు వాళ్ళు ఓమ్ అనరు వాళ్ళు వాళ్ళు ఇంకోటి అంటారు బట్ ఈ విధంగా రిడ్యూస్ చేస్తారు రిడ్యూస్ చేసే మొత్తం మ్యూజిక్ అంతా ఈ శబ్దాల మీదే ఉంది అంటారు సంథింగ్ లైక్ దాట్ సో ఓం ఇట్ ప్రవేట్స్ ది ఎంటైర్ సౌండ్స్ మేడ్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ సో ఏం ఓంకారేణ సర్వాక్ సంతృంకారము చేత అంత వాక్ అంతా కూడా వాక్ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నది యందసాం వృషభ విశ్వరూప తరువాత ఇది శ్రుత్యంతరాత్ అని మొత్తం అంతా కూడా మరో శ్రుతి శ్రుత్యంతరం అంటే ఇంకో శ్రుతి అంతరా అంటే అన్య అన్యోగ్రామ్రామాంతరం ఇంకో గ్రామం అన్య వృక్ష వృక్షాంతరం కొంత సంస్కృతం కూడా చెప్తున్నాం పని లోపనే అన్యాశ్రుతి శృత్యంతరం అన్యో మనుష్య మనుష్యాంతరం అంతా నవోసంగం కింద వస్తూ ఉంటుంది కూడా మనకి సంగతి నిర్ధారణ అవుతోంది తెలిసిందండి ఓకే అతఏవ రషభత్వము ఓంకారము శ్రేష్టము అని అన్నారు కారణమే ఇది యహా ఛందసామృషభ ఏ ఒంకారముగలదో అది వేదములలో గొప్పది ఎందువల్ల విశ్వరూప విశ్వరూపముగుట వలన అంటే సమస్త వాగింది వాక్కుని కూడా వాక్ప్రపంచమునంతను కూడా వ్యాపించి ఉండుట వలన ఓంకారానికి ఆ శ్రేష్ఠత్వము వచ్చింది అవును ఇలా ఓంకారాన్ని స్తుతించుకుంటూ పోతున్నారు ఏమిటి ఎందుకలా స్తున్నారు ఓంకారాన్ని ఆయన అంటారు ఓంకారోహి అత్ర ఉపాషభాది శబ్దై స్తుయ్య అంకార్య అత్ర అంటే ఈ ప్రకరణంలో ఈ కాంటెక్స్ట్లో ఓంకారము ఉపాస్యము అంటే ఉపాసినది ఉపాసనని విధిస్తుంది శృతి బోధిస్తుంది మీరు ఉపాసన చేయండి అని ఓ అని అంటూనే ఓ ఈ ఓంకారమే సర్వవాక్ ప్రపంచమును వ్యాపించి ఉన్నది అని చూడండి ఓం ఎంత సౌండ్ పిసరంత సౌండ్ స్మాల్ సౌండ్ సర్వ వాక్ ప్రపంచం ఎంత ఇట్స్ యూనివర్సల్ రియల్లీ యూనివర్సల్ సో ఈ ఐసోలేషన్ని తొలగించి ఈ వ్యక్తిని ఎక్స్పాండ్ చే ఎక్స్పాన్సివ్గా ఉంటుంది మొత్తం విషన్ అంతా ఉపాసనంతా కూడా ఎక్స్పాన్సివ్గా ఉంటుంది ఉపాసన యొక్క మౌలిక స్వరూపం చిన్న శిలని తీసుకుని ఇది విష్ణువు విష్ణువు అంటే సర్వ జగద్వ్యాపకుడు అదే ఆ శిలలో భావన చేస్తాం అది ఉపాసన యొక్క లక్షణం వల్ల ఉంటుంది మొత్తం పెద్ద మొత్తం జగత్తంతా తీసుకుని ఉపాసన చేయండి అంటే చేయగలుగుతారండి జగత్తంతా తీసుకోవడమే కుదరదు అసలు ముందు ఉపాసన చేయడం దాకా కాబట్టి తీసుకునేది చిన్నది ఉంటుంది దాని చేసి భావన విశాలంగా ఉంది అలా కాకుండా విశాలమైంది తీసుకుని చిన్న భావన చేస్తున్నాడు అనుకోండి ఉపాసనకి ఆపోజిట్ చేస్తున్నాడు అనర్థం ఉపాసనకి ఆపోజిట్ చేస్తే వాడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే ది ఎంటైర్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ అపోజి ఇట్ ఈస్ రాంగ్ ఇట్ డ్రైవ్స్ ది పర్సన్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఎన్ని డిఫికల్టీస్లోకి వెళ్ళిపోతారంటే అధికారం ఉంటుంది ధనం ఉంటుంది యనో ఉంటుంది అసలు ఈ మూడో చోట చేరితే డేంజర్ అని కూడా అన్నాడు కవి పరువంబు కలిమి దొరతనము పరువము అంటే యవ్వనం కలిమి అంటే ధనం దొరతనము అంటే పవర్ ఈ మూడింట్లో ఏ ఒక్కటున్నా వాడు కనుక వివేకవంతుడు కాకపోతే వాడు వినాశాన్ని పొందుతాడు ఈ మూడో చోట చేరితే ఏమవుతుంది ఏమవుతుంది మర్డర్స్ అయిపోతూ దట్ ఈజ్ వాట్ హ్యాపన్స్ సో i see in delhi and uh, bombay etc they have everything they have money load of money they have power because the parliament nayakulu vallandarki kavalsina vallu manchi power untundi dhanam taruvata yovanam untundi so we all em chestaranta we clubs rent up at went up unta clubs are pubs they call it. so evening ayyapudi ga akkade jartha akkade cheri inka dance lo ve modalu padta anta artificial ఉరికే ఇలా ఇలా అంటూ ఉంటాడు వాడు మహానందాన్ని అనుభవిస్తున్నాడు మీరేమనుకోదు అంతా హీ ఈజ్ మేక్ బిలీఫ్ దెర్ ఈస్ నో ఇట్ ఈస్ ఆల్ ఎంటీ హియర్ దె ఇస్ నథింగ్ హియర్ ఉరికే ఇలా ఇలా వాళ్ళందరూ ఇలా ఇలా కాబట్టి నేను కూడా ఇలా అంటే సంథింగ్ విల్ కమ్ హియర్ సమ్థింగ్ విల్ హ్యాపీ ఏదో మేక్ బిలీఫ్ ఇట్స్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ లిమిటేషన్స్ సైకలాజికల్లీ దెర్ ఈస్ ఎ వ్యాక్యూమ్ హియర్ అండ్ ఇట్స్ ఎన్ ఎఫర్ట్ టు ఓవర్కమ్ దట్ వ్యాక్యూమ్ అందుకోసం వెళ్ళడం అక్కడికి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయటం మామూలుగా ఇలా ఇలా ఎంతసేపు అనగలరు సంసార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సైట్మెంట్ కూడా అవసరం అంచేత మాదక ద్రవ్యాలను తీసుకుని ఎక్స్టీ అని ఒక మాదక ద్రవ్యం ఒకటి ఇట్స్ ఏ ట్యాబ్లెట్ ఎక్స్ట్రీ దాని పేరు ఎక్స్టీ సో ఓ ట్యాబ్లెట్ ఎక్స్ట్రీ వేసుకుంటే ఓ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డ్యాన్స్ చేసి తర్వాత స్పృహ తప్పి పడిపోవచ్చు మొన్నటి పొద్దున్న పదింటికో ఎప్పుడో తెలివి సో రాత్రి నిద్రపోవడం ఎలాగానే బెంగలేదు కదా చక్కగా అలాగ డాన్స్ చేసి పడిపోవడం సో ది ఫెలో విల్ ఎండ ఇన్ హాస్పిటల్ వెరీ సూన్ బికాజ్ ఎక్స్ట్రసీ ఈజ్ వెరీ డేంజరస్ డ్రగ్ సో ఇదంతా మేక్ బిలీఫ్ ఈ మేక్ బిలీఫ్లో పడిపోతారు వేడిపోయి పడిపోతే దాంట్లో రాగద్వేషాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ తీవ్రమైన రాగద్వేషాలు వచ్చేప్పటికీ దట్ లీడ్స్ టు మర్డర్స్ వన్ జెసి ఆల్ వాడర్డ్ లైక్ దాట్ సో వన్ దివ్య భారతి కమిటెడ్ సూసైడ్ లైక్ దాట్ సో లైక్ దట్ ఇట్ కంటిన్యూస్ ఇదంతా నేను ఎందుకు చెప్పాను ఏమో ఎందుకు చెప్పాను పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మనిషి చుట్టూ ఉన్నది తన కోసమే ఉన్నది అనే నెగిటివ్ యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్ సర్వమునందు తన యొక్క పరిచ్ఛేదాన్ని రిజాల్వ్ చేసి ఉపాసనది ఆ ఉపాసనకు ఆపోజిట్ సో ఉపాసన అన్నది ఎంత అవసరమంటే ఐ రియల్లీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ గ్లోరీ సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ సంసారానికి ఆపోజిట్ ఇక్కడ స్టార్ట్ విత్ దిస్ స్మాల్ బికాస్ యూఆర్ స్మాల్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బీ స్మాల్ సో స్టార్ట్ విత్ దాట్ అండ్ ఎక్స్పాన్ ఇస్ ఆల్ ఎక్స్పాన్షన్ దెర్ ఈస్ గ్లోరీ ఇన్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్లో రాగద్వేషాలు ఉండవు దాన్ని కాంట్రాక్ట్ చేసుకోవటంలోనే చిన్నదిగా చేసుకోవటంలోనే రాగద్వేషాలు విశాల హృదయంలో రాగద్వేషాలు బాగా డైల్యూట్ అయిపోతాయి ఎనివే సో ఇక్కడ ఓంకారాన్ని ఆ రకంగా ఉపాసన చేయమని శృతి మనకి బోధిస్తుంది అయితే ఒక వేదంలో ఒక ఒక రూల్ ఒకటి ఉంది ఒక పరిభాష ఒక టెక్నికల్ సిస్టమ్ అదేమిటంటే యత్ సవిధీయతే యత్ స్థూయతే తద్విధీయతే అని రూలు వేదం స్థుతించటం ప్రారంభిస్తుంది స్థుతిస్తోంది అంటే ఏదో కొంతసేపు స్థుతించి మానేస్తుందని అభిప్రాయం కాదు ఎందుకు అలా ఎందుకు దేనిని స్థుతిస్తోందో దానిని విధిస్తోంది అని అర్థం ఇది సత్యనారాయణ వ్రతం చాలా గొప్పది అని స్తుతించారనుకోండి దాని అర్థం ఏంటి మీరు చేసుకోండి అని అర్థం చాలా గొప్పది అని స్థుతిస్తోంది ఇక్కడ ఓంకార స్థుతి అంటే అర్థమేంటి ఓంకారాన్ని మీరు ఉపాసన చెయ్యండి మీరు భావన చెయ్యండి అని అర్థం అదే అంటున్నారు శంకర్లు ఓంకారోహి అత్ర ఉపాస్య ఇతిహేతో ఇతి అంటే ఇతి హేతోహనర్థం అనే కారణం చేత ఓంకారము ఈ ప్రకరణంలో ఉపాస్యము ఉపాసించదగినది అని విధింపబడుతోంది ఆ కారణం చేతనే ఇక్కడ ఓంకారస్య స్థుతి న్యాయ ఓంకారము యొక్క స్తోత్రము యుక్తియుక్తమే కదా న్యాయ్యా యుక్తియుక్తమే కదా సో లాజికల్గానే ఉంటుంది ఎందుకంటే ఓంకారం యొక్క ఉపాసనని విధించేప్పుడు ఓంకారం గొప్పదండి అని చెప్పడం యుక్తియుక్తం కాదు మరి ఎలా చెప్తున్నారు అక్కడ ఋషభ అది శబ్దై ఋషభ విశ్వరూప అని ఇంకా కూడా ఇంకా అనేక శబ్దముల చేత అనేక విశేషణాలతోటి ఆ ఓంకారాన్ని స్తుతిస్తున్నారు ఎందుకంటే మీరు ఉపాసన చేయండి అని విధించడం కోసమే అలా స్థుతిస్తున్నారు కాబట్టి స్తుతి చాలా యోగ్యంగా బాగున్నది తర్వాత ఛందోభ్య వేదేభ్య వేదాహి అమృతం తస్మాత్ అమృతాత్ అధిసంబూవ రెండో వాక్యం మొదటి వాక్యం స్పష్టంగా ఉంది కదా రెండో వాక్యం ఏమిటంటే ఛందోభ్యమృత అధి సంబూ ఛందోభ్యోధి అమృతా సంబభూవ అధి ఛందోభ్యంబూవ ఛందోభ్య పంచమీ బహువచనం వేదముల నుండి అమృతాత్ పంచమీ ఏకవచనం వేదములు బహువచనం అమృతం ఒక్కటే కదండి అంచేదా ఏకవచనం సో వే అమృతాత్ ఇది రెండింటికి కలయిక ఎందుకంటే ఒకే విభక్తిలో ఉన్నాయి కదా సో వేదములు అనే అమృతమునుండి తెలుగులో కూడా అలాగే చెప్తాం వేదములు అనే అమృతమునుండి అమృతం ఒక్కటేనండి ఈ ఒక్క కానీ వేదములు అమృతము చేత అమృతముతోటి ఫాల్స్ అమృతున్నాయి వేదములే అమృతం ఇంకంతకంటే వేరే ఏం లేదు ఎందుకంటే వేదములు జ్ఞానం జ్ఞానం అమృతం అండి మీకు అజ్ఞానమే దుఃఖం ఇంక అంతకంటే వేరే లేదు దీస్ ఈస్ ది ఫండమెంటల్ ట్రూత్ దీన్ని రికగ్నైజ్ చేయడానికి కొంత వివేకం కావాల్సి ఉంటుంది ఎందుకంటే దుఃఖహేతువు అజ్ఞానము అని అనుకోకుండా దుఃఖహేతువు గ్రహములు అని అనుకుంటాడు అక్కడ ప్రారంభమవుతుంది సమస్య ఎవడో చెప్తాడు కాబట్టి ఎందుకు సుఖంగా ఉండట్లేదో ఇబ్బందులుగా ఉందండి అంటాడు అంటే ఎవడో వీడికి గ్రహాలు బాగులేవేమో అంటాడు అంటే ఇప్పుడు దుఃఖహేతు గ్రహములు సరే దీని సంగతి ఏమిటో తేలుద్దామని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాం ఒకడు ఈ దుకాణం ఒకటి తెరుచు కూర్చుంటాడు కూడా ఏదో కొంత శాస్త్రీయమైన సంబంధం ఉంటుంది ఏదో మిడతం భట్లు సంబంధం ఏదో ఒకటి ఉంటుంది సర్వం సర్వేణ్ సంబంధించదే అస్మిన్ జగతి ఈ జగత్తులో సర్వాలకి సర్వంతో సఫలత ఉంది ఈ ఊళ్ళో వర్షం పడింది అనుకోండి మరో తోట వర్షాలు లేవన్నమాట అధ్యయన మీకు వర్షం పడింది అనమాట ఏదో ఉంటుంది సంబంధం ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ సో ఈ దుఃఖానికి హేతం గ్రహాలు అంటాడు నేను జ్యోతిషాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోకండి ఇట్ ఈస్ ఎ శాస్త్రం ఇట్ హాస్ ఇట్స్ ఇట్ సోన్ వ్యాలిడిటీ బట్ ఎన్ ఎంపిరికల్ వ్యాలిడిటీ సో దుఃఖము అజ్ఞాన కార్యము అని తెలియని కోసం అని తెలుసుకుందుకు సిద్ధంగా లేని కోసం తెలియని కోసం కాదు సో వాడికి గ్రహాల కారణం అని చెప్తే నాతో ఆ మాట అంటే అవును నిజమే నువ్వు ఎవరిదైనా జ్యోతిష్కుడిని సంప్రదించమని చెప్తాను అంటే అందరికీ మీరే చూడండి నాకు తెలీదు అది నాకు ఆ శాస్త్రం తెలీదు నాకు తెలుసుకోవాలని ఓపిక కూడా ముందు తెలియదు సరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే జ్యోతిష్కుడు అంటాడు ఆరో స్థానంలో ఉండే చంద్రుడు ఎనిమిదో స్థానంలో ఉండే కుజుణ్ణి వంకర చూపు చూస్తున్నాడు అంటాడు ఇది ఒక లాంగ్వేజ్ ఇది ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఇది ఈ ఈ భాషను మీరు క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే ఆయనకే అర్థం కంటే ఎక్కువ ఆయనకే తెలియదు దట్ ఈస్ హౌ హీ హెర్న్ ఇట్ రియల్లీ ఏమిటి వంకరు చూపు ఏమిటి ఆరో స్థానం ఏమిటి ఎనిమిదో స్థానం ఏమిటంటే ఇదంతా టెక్నికల్ పరిభాష అంతా అంతా వ్యాకరణ పరిభాష లాంటిది వ్యాకరణ శాస్త్రంలో సంహిత అంటే అర్థం ఏమిటి సంయోగం అంటే ఏమిటి ఇంకా మీరు అవన్నీ లోకంలో ఉండే పదాలు అక్కడ వాడకూడదు వ్యాకరణంలో వృద్ధి అని ఉంటుంది ఏమిటండి వృద్ధి అంటే పెరగడం అనకూడదు పెరగడం కాదు అది వృద్ధి రాదై ఆ ఐ అవు వాటికి వృద్ధి అని పేరు ఇది ఎక్కడ కర్మండి ఆ ఐఅ ఏమిటండి అంటే మరి అది అలాగే ఉండదు ఆ భాష అంతే అలాగే ఈ జ్యోతిష్ శాస్త్ర భాష కూడా ఇలాగే ఉంది సో అని ఆయన అంటాడు అంటే అలాగండి అంటాడు వీడికేదో తెలిసినట్టు ఏం తెలిసిందండి ఆరో స్థానంలో ఉన్న చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండే కుజుణ్ణి వంకరు చూపు చూసినా అంటే మీకు ఏమర్థమైంది నాకైతే ఏమీ అర్థం కాలేదు సో ఏదో తెలిసిందని వీడు తృప్తి తెలిపి తెలియ చెప్పానని ఆయన తృప్తి ఓకే అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే దానికి ఏదో పరిహారం ఆ వంకర చూపు సరిగ్గా అయ్యేందుకు పరిహారం ఏదో మీరు పరిహారంగా ఇది చేసుకోండి కొంత ఉపాసన చేయండి గుడ్ ఉపాసన చేయడం వరకు నేనంటాను ఈ చంద్రుడు ఈ గోళంతా ఎందుకు నువ్వు వచ్చి మా క్లాస్లో కూర్చుంటే నేను నీకే ఉపాసన చేయాలో నువ్వు ఫైనల్గా గిరిగరే తిరిగి ఉపాసన దగ్గరికి రాక తప్పదు కదా అదేదో నేనే చెప్తాను ముందే చెప్తాను చేసుకోమని నేను అంటాను సో ఈ విధంగా దుఃఖమునకు హేతువు గ్రహములనో నేబర్ అనో పై ఆఫీసర్నో లేకపోతే ఒకళ్ళు ఏమనుకుంటారంటే నా దుఃఖానికి నా భార్య హేతు అనుకుంటుంది ఆవిడని వెళ్ళి అడిగితే ఆవిడ చెప్తుంది కరెక్టేనండి కానీ నాట్ దట్ వే ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ కరెక్ట్ అని ఆవిడ చెప్తుంది సో ఈ విధంగా దుఃఖ ఇవేమీ దుఃఖహేతువులు కావు ఇంకా ఈ ఇమాజినేషను ఇంకా పలు పలు పలు విధాలుగా కొనసాగుతూ ఉంటుంది ఈ ఈ ఊహా ప్రపంచం దుఃఖానికి హేతువు అజ్ఞానం దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ప్రజ్ఞాపరాధ శంకరులు అంటారు నీలో ఏదో నీ ఆలోచనలోనో నీ అవగాహనలోనో నీ థింకింగ్లోనో ఎక్కడో తేడా ఉంది చూసుకో నీ దుఃఖానికి అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది నీకు ఈజీగా సొల్యూషన్ దొరికే ఉపాయం నేను ఇప్పుడు పీపుల్ దే కాంటు ఎప్రిషియేట్ సింప్లిసిటీ ఇస్ the సైకాలజీ అలా ఉంటుంది ది ఆబ్వియస్ అండ్ ది సింపుల్ ఈజ్ ఆల్వేజ్ ఓవర్ లుక్ ది హ్యూమన్ సైకాలజీ ఈజ్ లైక్ దాట్ అంచేతనే ది ఆబ్వియస్ని సింపుల్ని చెప్పివాడు వాడు ఎప్పుడూ పాపులర్ ఉండడు వాడికి వాడు పాపులారిటీకి వాడు ట్రై చేయడు కూడా ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఇటీస్ అది కావాల్సిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ఆ ఈశ్వరుడు అల్లా ప్రారంభాన్ని కలిపి పెడతాడు సో అది ప్రపంచం వల్ల సాగుతూ ఉంటాడు ఆబ్వియస్ అండ్ సింపుల్ పీపుల్ డోంట్ వాంట్ పీపుల్ వాంట్ ఏ సూపర్ స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ ఒకటి ఉండాలి ఇప్పుడు ఇలాగ చిన్న హాల్లో నలుగురిని కూర్చోబెట్టి పాఠం చెప్పామనుకోండి క్యా బడి బాత్ ఇస్మే క్యా హే అలా కాకుండా అక్కడికి బయట ఓ స్ట్రక్చర్ ఒకటి కట్టి దాని మీద ఒక పెద్ద శివలింగం ఒకటి కట్టి చేస్తే అప్పుడు చేయడం ప్రారంభిస్తే పీపుల్ థింక్ దట్ సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ నేనంటాను శివలింగం అలాగా మీరు వాటర్ ట్యాంకులు కట్టినట్టుగా కట్టడం అది శాస్త్రీయం కాదని నా గౌడో మహాత్ములు చెప్పారు అలా కట్టకూడదు శివలింగాన్ని మీరు శివలింగానికి ఒక పరిమాణమో వ్యవస్థ ఉన్నది ఆగమశాస్త్రం ఒకటి ఉంది దాని ప్రకారం ఒక ష్రైన్ కట్టి దానిలోపల శివలింగాన్ని ఒక రీజనబుల్ సైజులో ప్రతిష్ఠించి దానికి రోజు అభిషేకాలు చేసుకుంటే భక్తులు కృతార్థులవుతారు మనము కృతార్థులవుతాం బస్సులో పోయే వాళ్ళకి అలా కనబడిట్లా పెద్ద సేవలంగా ఉంటుంది వాటర్ ట్యాంక్ కట్టినట్టుగా ఎందుకు వాట్ ఫర్ ఇట్ ఇస్ ఏదో ఐడియా సమ్ ఫనీ ఐడియా ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో అజ్ఞానము అజ్ఞానము దుఃఖహేతువు అయితే దుఃఖ నివారణ ఉపాయం ఏమి జ్ఞానము వెరీ సింపుల్ ఎనీవే సో చంద్ర వేదము అంటే అటువంటి జ్ఞానము జ్ఞానరాశి అంచేతనే దానికి అమృతము అని పేరు సుఖము ఆనందమో అమృత స్వరూపం కదండి అమృతం అంటే మన వాళ్ళు అనుకుంటారు ఒక లిక్విడ్ ఒకటి ఉంటుందనుకుంటారు ఆ లిక్విడ్ అనేప్పటికీ అది స్వర్గంలో ఉంటుంది దాని చుట్టూ కాపలా కాశీ వాళ్ళు గదలు పట్టుకుని కాపులా కాశీ వాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని పాము కాపలా కాస్తూ ఉంటుంది అంతా ఊహాప్రపంచం అలా ఉంటుంది అమృతం అంటే ఆనంద స్వరూపము అది స్వర్గంలో ఉంటుంది అంటే అది హృదయం అనే స్వర్గంలో హెవెన్ విత్ ఇన్లో ఉంటుంది దాన్ని పాము కాపలాగా వస్తుంది అంటే అజ్ఞానం అనే పాము దాన్ని కాపలాగా వస్తూ హెవెన్ విత్ ఇన్ ఈ మాట మీరు చెప్పారనుకోండి అబ్బాయి అదే ఉందండి అది కాదు వాడికి ఏదో స్వర్గం అక్కడెక్కడో ఉందని చెప్తే గానీ హీ కాంట అప్రిషియేట్ ఇట్ బట్ దట్ ఈ దిస్ ఈస్ ది ట్రూత్ సో ఛంద అంటే వేదము ఛందోభ్య వేదేభ్య వేదముల నుండి ఆ వేదములు అమృతముడు ఎందుకని వేదయతీతి వేద వేదం అమృతం అంటే ఏదో మీకు మహిమ చేసి ఆ మహిమలో ఏదో ఒక కడవలోనో ఘటనలో మీకు అమృతం ఇస్తుందని కాదు మీకు జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానము దుఃఖ నివారణ చేస్తుంది అంతేకాదు మనిషి మరణంతో మరణ భయంతో వేగిపోతూ ఉంటాడు మీకు మరణ భయాన్ని కూడా పోగొడుతుంది జ్ఞాన ప్రభావం జాతి జనావరణ దుఃఖములను అతీతంగా దుఃఖాలకు అతీతుడిగా నిన్ను తీర్చిదిద్దేటువంటి సామర్థ్యము వేదమునకు కలదు వేదములలోని జ్ఞానమునుకు కలదు కాబట్టి వేదములను అమృతంతో పోల్చారు వేదేభ్య అమృతాత్ అంటే వేదముల రూపంలో అమృతము నుండి అధిసంబూవ ఈ ఓంకారము చక్కగా పుట్టినది ఆ వేదములను అధిష్టానంగా చేసుకుని దాన్నించి పుట్టింది ఛందోభ్య వేదేభ్య వేదాహి అమృతం అమృతం అంటే వేదాలేనండి ఇంకెంతకంటే వేరే అమృతమేన లేదు వేదాహిహి అమృతం తస్మాత్ అమృతాత్ ఆ వేద రూపములైన అమృతము నుండి అధి సంబభూవ ఆ అమృతము నుండి అధి అనే పదానికి కూడా గంభీరమైన అర్థం ఉన్నది అధి అంటే దాన్ని అధిష్ఠానంగా చేసుకుని సారంగా పుట్టింది వేదము సో అదే ఆయన అంటున్నారు దాన్ని శంకర్లు వివరిస్తున్నారు లొకదేవేదవ్యాహృతిభ్య సారి జిఘృక్షో ప్రజాపతే ఓంకారారిష్ఠ ప్రత్య సో దీని మీద శంకరులు వేదంలో ఉండే కొన్ని ఘట్టాలని మనస్సులో పెట్టుకుని ఒక మాట చెప్తున్నారు లోకాలు మూడున్నాయి ఆ మూడు లోకాలని సారం తీస్తే వాటిని మూడింటినీ పరిశీలన చేసి సారం తీసాడు ఎవరు ప్రజాపతి క్రియేటర్ పరమేశ్వరుడు సారం తీస్తే ఆయనకు ఆ సారం దొరికింది ఏడో తెలుసిన ఆ సారము ఓ అని అలాగనమాట సో లోక దేవ దేవతల సారము వేద వేదముల సారము వ్యాహృతి వాటి సారం సో లోక దేవ వేద వ్యాహృతిభ్య వీటి నుండి సారిష్టం సార సారతమా సారిష్టం అంటేది సారమంటే ఎస్సెన్స్ ద మోస్ట్ ఎస్సెన్షియల్ ఎస్సెన్స్ సారిష్టం అంటే వెరీ మచ్ సారము సో అది ఎలాగంటే మీకు మేడం క్యూరియన్ సైంటిస్ట్ ఒకడు ఉండేది ఆస్ట్రియాలో ఉండేది ఆమె రేడియం అనే మెటల్ని ఆమె ఐసోలేట్ చేసింది ఈ మెటల్ ఒక ఓర్ ఉంటుంది ఖనిజము ఉంటారు అంటే ఒక చోట పర్వత ప్రాంతంలో చిన్న క్వారీ చేసి ఆ రాళ్ళన్ని పగలగొట్టి లారీలో వేసి తీసుకొచ్చి ఇంటి ముందు పోసి ఆవిడ ఇంటి ముందు ఆవిడ ఆ ముందు పెద్ద కొండంత రాళ్ళు ఉండేవి ఈ కొండంత రాళ్ళు పోగేసుకుంది ఆవిడ పోగేసుకుని వాటిని అన్నింటినీ మెషీన్స్లో వేసి పౌడర్ చేయటం పౌడర్ చేసి ఆ పౌడర్ని వాటర్లో కల కలిగి తిప్పటం ఎప్పుడైతే వాటర్లో కలిగి తిప్పారో వాటర్లో డిజాల్వ్ అయ్యి ఇవన్నీ పోతాయి దాంతో ఒక టన్ను పౌడర్ని తీసుకుని వాటర్లో కలిగి తిప్పేపటికి ఒక అర టన్ను అవుతున్నారు ఆ అర టన్నులో సారం అది ఏమండే ఆ వాటర్ని తీసుకునేది అవి దాంట్లో ఈ రేడియం డిజాల్వ్ అయి ఉంటుంది సో డిజాల్వ్ కానీ మెటీరియల్ అంతా ఫిల్టర్ చేసే అవతల పక్కన పెట్టడం ఆ వాటర్ తీసుకోవటం ఈ వాటర్ని చిన్న చిన్న పెద్ద పెద్ద గుండిగల్లో పోసి కాగబెట్టడం కాగబెడితే ఒక టన్ను వాటరు లేకపోతే థౌజండ్ లీటర్స్ వాటర్ని ఇవాపరేట్ చేసుకుంటూ కాగబెట్టుకుంటూ వస్తే ఇంత టెస్ట్ ట్యూబ్లో ఇంత ఒకసారి వాటర్ వస్తుంది దాంట్లో ఓ మైక్రోగ్రామ్ రేడియం ఉంటుంది అది అలాగే ఐసోలేట్ చేసింది ఆవిడ ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు సో రేడియం ఆ రేడియంకి